శ్రీ హరి ఓం స్మృతి స్మృతిపురాణిమాను భగవత్పాదశంకరం లోక శంకరం ప్రసక్తి నిరవయవత్వ శబ్దపోవా సో వీళ్ళు కారణ విచారము అంటారు పెద్దనే కూర్చొని లోకంలో ఉండే పాలిటిక్స్తో లేకపోతే డబ్బు దస్తము అలాంటి విచారాలు చేయకూడదు అయితే బంధువులు వాళ్ళ మధ్యలో ఉండే రాగద్వేషాలు అలా కబుర్లు తల్లి చెప్పుకుంటూ ఉంటారు అలాంటి విచారము దానికి కార్య విచారము అంటారు అంటే జగత్తుకి సంబంధించిన విచారం దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు కారణ విచారం ఈ జగత్తుకి కారణం ఉంటుంది అని మొదలుపెట్టారు అసలు మీరు అలా అంటూ ఉండగానే జగత్తుకి అతీతంగా వెళ్ళిపోతారు కనబడే ఈ జగత్తుకు కారణమేమై ఉండును అనే ప్రశ్న వేసేటప్పటికే సమాధానం దేవుడు ఎరువు అంటే ప్రశ్న వేసేటప్పటికే మీరు జగత్తుకి అతీతంగా మీ కాన్షియస్నెస్ అంట మీ చేతన అది జగత్తుకి అతీతంగా పోతుంది అసలు సర్వము కాన్షియస్నెస్సే ఆ కాన్షియస్నెస్లో వచ్చే మోడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికే జీవితము అని పేరు మీకు సుఖం వచ్చినా అది కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషన్ దుఃఖమైనా ఆ చేతన యొక్క పరిణామమే ఆ చేతనయే దుఃఖరూపంగా భాషిస్తుంది సుఖరూపంగా భాషిస్తుంది అదే రాగము ద్వేషము ఇత్యాది రూపాలుగా భాషిస్తూ మీ మామూలుగా ఎలా ఉంటారు నువ్వు చెల్లిగా ఉంటారు ఏదో ఒక వస్తువు మీకు అంటపడుతుంది కంటపడగానే దాని ఏడలో రాగము నిర్మాణము వెంటనే అక్కడికక్కడే రాగము అంటే ఏమైపోయింది అలా చూస్తుండగానే ఆ క్షణమునందే చైతన్యమునంది ఆ చేతన రాగ రూపాన్ని పొంది మోడిఫై అయిపోతుంది పోనీ ఆ పొందిన రూపం అలా కొంతసేపనైనా ముగిలి ఉంటుందా అలా నమ్మకం ఈ లోపల ఇంకోటి ఏదో చూస్తారు కానీ ఏడాలో ద్వేషం కలుగుతుంది అంటే ఆ రాగరూపం పోయింది ద్వేష రూపం వచ్చేసింది దేనికి ఆ లోపల ఉండే చేతనకే మనం అన్నీ బయట ఉన్నాయనుకుంటాం అలాగే మామూలుగా ఉంటారు ఘటం కనపడుతుంది ఘట జ్ఞానం కలుగుతుంది ఘటం బయట ఉందనుకుంటారు ఘటం బయట ఎందుకు ఉంటుంది బయట ఉండేది ఏదో ఉంటుంది బయట ఏమీ లేదని నేను అంటలేదు ఏమీ లేదని అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళని శూన్యవాదులు ఉంటారు సో వాళ్ళకుండే ఫిలాసఫీ వాళ్ళకు ఉన్నది వాళ్ళకుండే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి నేను అలా అంటలేదు బయట ఉండేది ఏదో ఉంది ఘటమైతే మాత్రం మీ బుర్రలోనే ఉంది అని నేను అనుకున్నాను సో దీన్ని అంటే ఆ ఆ విధంగా మోడిఫై అయిపోయింది అనమాట ఎదర్థింగ్ ఏ మాడిఫికేషన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఉన్నాయి సో జగత్తుతో విచారం చేసేటువంటి పద్ధతిని విధిపెట్టి కారణ విచారం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ కాన్షియస్నెస్ నుంచి ఆ జగత్ అనేది జారిపోతుంది అది ఉండదు ఈ జగత్ నెగేటి కారణం మీద మీరు ఫోకస్ చేస్తారు కారణం ఇస్తే అన్నోన్ అన్నోన్ నుండి అన్నోన్గానే దాని మీద ఫోకస్ చేస్తారు అప్పుడు కాన్షియస్నెస్ ఏమవుతుందంటే అది అన్నోన్ను విషయంగా చేసుకుంటుంది ఇప్పుడు కూడా కాన్షియస్నెస్ని నోన్ విషయంగా చేసిందనుకోండి అప్పుడు ఆ కాన్షియస్నెస్ వ్యాపకం అవుతుంది నోన్ వ్యాప్యం అవుతుంది సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే కాన్షియస్నెస్ అన్నోన్నను విషయంగా చేసిందనుకోండి అప్పుడు అన్నోన్ విషయముగా చేయడం సంభవము కాదు కనుక సో ఒక విచిత్రమైన మార్పు వస్తుంది అదేమంటే ఆ కాన్షియస్నెస్ మూమెంటే డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయిపోయి మీరు మీరు సంకల్పరహిత స్థితిలో ఉండుకుంటారు దట్ ఈజ్ హౌ యూ మూవ్ అవే ఫ్రమ్ ది ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్ ఆ సంకల్పరహిత స్థితిలో మీరు ఆత్మస్వరూపులై ఉండాలి కాబట్టి కారణ విచారాన్ని బాగా చేస్తూ ఉండాలి కారణ విచారమే చేయాలి ఇక్కడ విచారం ఏమిటంటే ఇప్పుడు కుమ్మరివాడు కుండని తయారు చేశాడని కూడా వాడికి మట్టి పైప్ నుంచి తీసుకొస్తాడు చక్రము కట్టే మొదలైనవన్నీ సహాయ సామగ్రి ఉంటుంది కాబట్టి ఉండ తయారవుతుంది వీడు వీడిలాగే ఉంటాడు వీడేమైపోదు ఉండ తయారవుతుంది అది బాగానే ఉంది కానీ దేవుడు బ్రహ్మ దేవుడు అంటే బ్రహ్మంటూ ఉంటాం ఈ క్లాస్లో మరో చోట మరో తోట దేవుడన్నా ఇక్కడ బ్రహ్మ అలా ఎందుకంటే దేవుడు అనేప్పటికీ ఒక పెద్ద ఆయన అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు వెస్ట్రన్ ఫిలాసఫర్స్లో గాడ్ అనే పదాన్ని వాడడానికి కొంతమంది ఇష్టపడతారు యూ డోంట్ లైక్ గాడ్ అనే మాట మేము వాడము ఎంత అపేమంటే గాడ్ అనగానే ది ఫాదర్ అండ్ ది హెబెండ్ మేల్ వెయిటింగ్ టు జడ్జ్ యూ జడ్జిమెంట్ డే నాడు మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి కొరడా పట్టుకు సిద్ధంగా ఉన్నాడు అనే అనే భావన కలుగుతుంది గాడ్ అనే మాట వినగానే అది కాదు మేము అనుకుంటున్నాం మా అభిప్రాయం అది కాదు కానీ ఆ పదము నాకు ఆ అర్థము సమాజంలో బాగా ప్రచారంలోకి వచ్చేసింది కాబట్టి మేము ఆ పదము వాడము అని చాలామంది అలా ఉన్నారు అయితే కొంతమంది ఏమన్నారంటే ఆ పదం అర్థం ఆ పదానికి ఉన్నప్పటికీ మేము ఇంకో అర్థంలో వాడతాము ఆ అర్థాన్ని మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని వాడి వాళ్ళు వాడుతున్నాం అలాగే దేవుడు కూడా అలాంటిదే గాడ్ అన్నదానికి తెలుగు అనువాదం దేవుడు దేవుడు అనేప్పటికీ చతుర్భుజ అని ఒకడు అంటాడు త్రిశూలధారి అని ఇంకొకటి అంటాడు సో అని మాండుత్యంలో వస్తుంది అలాగా ఆకార ఇది ఆకార విధ నిరాకార ఇది నిరాకార విధ దేవుడు అంటే ఆకారమే అని ఆకార విధులు అంటే వాళ్ళకి ఆకారమే తెలుసు దాని తత్వం తెలియదు ఆకార విధ నటు తత్వ విధ అంటే సో వాళ్ళు వాళ్ళు ఎవళ్ళు ఆగమికులు ఆగమికులు ఈ ఆగమాల వాళ్ళు ఈ ఆగమాలనే పట్టుకొచ్చారు పుస్తకాలు ఎక్కడి నుంచి ఈ మధ్యనే పట్టుకొచ్చారు ఏళ్ల క్రితం లేవు ఈ మధ్యనే పట్టుకొచ్చారు వీళ్ళు ఆగమ విధులు ఏళ్ళ క్రితం అంతకుముందు ఏదో ఉండేవి ఉన్నాయి ఎందుకంటే గౌడలు చాలా ప్రాచీనులు ఇలా ఆగమికులని మనం అంటున్నాం ఆయన ఆగమికులు అనలేదు ఆయన ఆకార విధ అన్నారంటే ఆగమికులను ఆగమికులను మనం అంటున్నాం మనకుండే అనుభవాన్ని దానికి జీవించి ఈ ఆగమికులు ఉన్నారు వాళ్ళు రెండు వర్గాల కింద విడిపోయి ఉన్నారు ఒక వర్గం వాళ్ళు ఏమంటారంటే పరమార్థము అంటే దేవుడు చతుర్భుజ ఫిక్స్ చేసి పారేశారు చతుర్భుజ అనే మాట ఇంకో వర్గం వాళ్ళు త్రిశూలధారి అని వాళ్ళు చెప్పారు వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ దేవుడు అనే మాటలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అది బ్రహ్మ అన్నారనుకోండి అట్లీస్ట్ వీళ్ళందరూ క్వయట్గా ఉంటారు ఏమనడానికి లేదు సో మన మనస్సు కూడా ఒక తత్వం కేసు చూసి అలవాటు పడుతుంది అందుకోసం బ్రహ్మ అన్నారు ఈ బ్రహ్మ జగత్తుని సృష్టించినది మంచిది ఎలా సృష్టించింది దానికి సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా లేవు ఉపాదానం వేరే ఉన్నదా లేదు అంటే తానే ఉపాదానము సహాయ సహకారాలు కూడా లేవు అనే అదే అద్వితీయము చేతనము పైగా అలాంటి బ్రహ్మ జగత్తు కింద ప్రకటమైనది అని అన్నట్లయితే రెండు మొత్తం బ్రహ్మంత అది నిరవయవము పైగా అవయవ చేతనమంటే నిరవయవమే అవుతుంది చేతనానికి అవయవాలు ఉండవు ద్రవ్యానికి అవయవాలు ఉంటాయి కాబట్టి ఇలాగ మీరు అన్నారో అప్పుడు మొత్తం బ్రహ్మంతా కూడా జగత్ కింద మారిపోయి ఉండాలి ప్రత్స ప్రసక్తి అంటే ఇది ఇప్పుడు బ్రహ్మ ఉండకూడదు అంటే బ్రహ్మ నశించిపోయింది అనే పరిస్థితి వస్తుంది లేదా మీరు బ్రహ్మని కాపాడడం కోసం బ్రహ్మ ఎందు సవయవము బ్రహ్మ ఎందు అవయవములు గలవు అని చెప్పినట్లయితే బ్రహ్మ నిరవయవము అని చెప్పేటువంటి శృతివాక్యములకు విరోధం వస్తుంది కోప నిరవయవత్వ శబ్దకోపో వా ఇది ఇది చర్చ అంటే వన్ వీక్ అయిపోయింది కదా అని మీకు నేను గుర్తు చేశాను సో ఈ మంత్రాలు ఏం చేస్తున్నాయంటే ఆ పరమాత్మ ఎందు ఎటువంటి అవయవములకు ఛాన్స్ ఇవ్వట్లేదు సర్వ విశేష ప్రతిషేధినిధ్య సర్వ విశేషములను నిషేధించి పడేస్తున్నాయి అసలు విశేషమే లేదనే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాయి విశేషమే లేదంటే ఇంకా అవయవములు ఉండడానికి వీలు లేదు అది అక్కడ టాపిక్ ఓకే తతశ్చ ఏకదేశ పరిణామాసంభవాత్న పరిణామ ప్రసక్త సత్యాం మూలోచ్ఛేద ప్రసజ్యేత దానివల్ల ఏమవుతుంది అవయవములు ఉన్నట్లయితే ఒకనొక అవయవము పరిణామమును చెందుతుంది కానీ ఏకదేశ పరిణామము అంట ఒక భాగంలో పరిణామం వస్తుంది సో అదేవిధంగా అవయవములు ఉన్నట్లయితే అవయవములు అనేవే లేనప్పుడు ఏకదేశ పరిణామము కూడా సంభవము కాదు ఫ్యాన్ మూత లేకుండా ఉంటే బాగుంటుంది ఇప్పుడు తగ్గినట్టుంది వేడి ఎప్పుడు ఉండిదే మనకి వేడి కొత్త ఉండి వేడే ఓ మూడు నాలుగు మాసాలు ఉంటుంది దాన్ని మనం ఇగ్నోర్ చేసి మన పని మనం చేసుకుంటాం వేడిగా ఉంది కదా అని ఎవడు ఏ పని మానేయరు రిక్షావాడు మానేడు ఆటోవాడు మానేడు మనము మానేయరు అలా మోతా ఉంది వేడి ఇంకా ఈ కాకరు ఇంకో వేసవ కాలాన్ని వెనక్కి తోచాం మీకు నేను దృష్టాంతం చెప్పాను కదా ఏమిటి ర్యాక్ట్ వీల్ ర్యాక్ట్ వీల్ని అలా తిప్పుతూ ఉంటుంది ర్యాక్ట్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది ఇటు ఓటు పోయి డివేట్ మనము అలాగే ఎలా తిప్పుతున్నాం వీల్ని ఎప్పుడో ఆ వీలు అన్నీ వెనక్కి పట్టుకుపోయింది మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం మనలో ఏమి బార్పు చేసిపోయేది లేదు సో లైఫ్లో మాట ఇవే కాబట్టి సర్వ విశేషములను ప్రతిషేధించారు ఏ విశేషమో వెళ్ళలేదు వీళ్ళకి విశేషాలంటే ప్రీతి జనులకు విశేషాలు కావాలి ఏమిటండి విశేషాలు అని అడుగుతాడు కనపడినా ఏవో విశేషాలు ఉండాలి ఎందుకు ఉండాలి విశేషాలు లేకుండా ఉండొచ్చు కదా అవి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోండి వాడికి ఏదో విశేషం పెడతాననుకోడు ఎందుకు దేవుడు విశేషం పెట్టడం ఇప్పుడు శివలింగం ఉన్నది అలా వచ్చేసి దేవిట్లో అభిషేకం చేసి అలా ఉంచే కాదు మేసం పెడతాడు శివుడి శివలింగానికి మేసం ఏమిటి నా అర్థంలో ఏంటి శివలింగానికి మేసం ఏమిటి ఈ మేసం మీద ఒకడు కవి మీ స్థముడు ఎవడు లేడు అనే శ్లేష మీ స్థములు ఎవరికైనా కదవా అని అన్నారనుకోండి అంటే మే సములు మీకే ఉన్నాయి చెప్పి ఇంకెవరికి లేవని ఒక అర్థం మీ సములు మీతో సమాసం కానీ దాని మీద శ్లేస చూడండి ఈ కౌలు ఇలా ఉంటారు అసలు శివలింగానికి మీసం పెట్టమని ఎవరు చెప్పాడు నేను ఆ మీసం పెడితే ఒకడు వెండి మీసాలు చేయిస్తారు మీసాలకి వెండి ఎందుకు వెండి అనవసరం కదా రాగి ఉంటే సరిపడుతుంది ఎందుకంటే మీసాల రంగులోనే ఉంటుంది రాగి వెండి ఎందుకు లేకపోతే కొబ్బరి పీచి పెట్టచ్చు వై సిల్వర్ సిల్వర్ సిల్వర్ అంటే వ్యామోహం అని చెప్పాను కదా ఇంకొకటి వచ్చి బంగారం వేషాలు చేయిస్తాడు లింగానికి శివలింగానికి శివలింగం అంటే అది నిర్విశేషం దానికి ఏ విశేషాలు లేవు వీళ్ళు విశేషం పెడుతూ పోతారు వీళ్ళకి విశేషాలు కావాలి శృతి దగ్గరికి రండి ఏ విశేషాలు లేవువో అని శృతులు తలకొట్టుకుంటూ ఉంటాయి సర్వ విశేష ప్రతిషేధినిభ్య కాబట్టి ఈ విశేషములు ఏమీ లేవు ఏకదేశ పరిణామము సంభవము కాదు ఒక పార్ట్లో బ్రహ్మ పరిణమించి జగత్ అయినది అనే మాట కూడా అప్పుడు ఏమని చెప్పాలి తృత్ణ పరిణామాన్ని అంగీకరించాలి అంటే మొత్తం బ్రహ్మంతా కూడా పరిణామమును చెందినది తృత్స పరిణామాన్ని మీరు స్వీకరిస్తే మూలోచ్చేద ప్రసజ్జీయేట మూలమే నాశనమయ్యే పరిస్థితి వస్తుంది అంటే జగత్తు వస్తుంది జగత్తు లభిస్తుంది మీకు బ్రహ్మ మిగలకుండగా పోతుంది द्रष्टोपदेशक्यपन्नम्वा तद्यतिर च ब्रह्मण असंभवा इंको समस्या इ ब्रह्मी अमन शास्त्रों उपदेशिस्म आत्मा द्रष्ट्य తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మ ఇప్పుడు జగద్రూపంగా అయిపోయింది జగత్ అయిపోయి కూర్చుంది ఇంకా జగత్ అయిపోయి కూర్చున్న తర్వాత జగత్తుగా అయిపోయిన బ్రహ్మను తెలుసుకొని ఉపదేశం చేయనక్కల్లా ఎందుకంటే మీరు ఏ ప్రయత్నము లేకుండా మీ ముందు కార్య జగత్తు కనబడుతూనే అటువంటి దానికి ఉపదేశం చేయరు ఉపదేశం మీరు చెయ్యి మీరు చేయలేనిది అంటే మీకు సహజంగా సంప్రాప్తము కానిది ఆవశ్యకమైనప్పుడు ఉపదేశం చేస్తారు అలా చేయండి అని మీరు ఎదురకుండా కనపడుతున్న జగత్తుని మీరు చూస్తూనే ఉన్నారు ఆ జగత్తుని మీరు చూడండి అని ఉపదేశం ఉంటారు ఇంకా బ్రహ్మను చూడండి అని బ్రహ్మను దర్శించడంలో తెలుసుకోవడమే బ్రహ్మను దర్శించండి నేను ఉపదేశం చేద్దామంటే బ్రహ్మ మిగిలి లేదు ఉండాలి కదా బ్రహ్మ దర్శించాలంటే బ్రహ్మ ఖర్చైపోయింది ఖర్చు ఖర్చైపోయిన బ్రహ్మ ఇంకేం చూస్తారో ఏమి చూడడానికి లేదు అదో అంటే దృష్ దర్శనమును విధించే శృతివాక్యములకు విరోధము వచ్చు అవి వ్యర్థములైపోతాయి అజత్వాది శబ్దపో పశ్చా బ్రహ్మ అజము అమరము అని అన్నారు కానీ ఇప్పుడు ఏమైంది ఆ బ్రహ్మంతా కూడా జగత్తు కింద పుట్టేసింది బ్రహ్మగా ఏ రూపము అది నశించారు అంటే అది జము అయింది మరము అయింది అజము కాలేదు అమరము కాలేదు కాబట్టి అజిత్వాది శబ్దములకు కూడా విరోధము వస్తును అత ఏతద్ష పరిజిర్షయా అభ్యుపగమ్యేత సో నిరవయవ బ్రహ్మ అంటే ఈ దోషాలు వస్తున్నాయి కనుక పూర్ణండి బ్రహ్మ సవయవము స్వీకరిద్దాం అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మలో ఒక పార్ట్ పరిణామం చెందుతుంది జగత్తుగా అంటే మిగతా పార్టీ మిగిలి ఉంటుంది బ్రహ్మ ఉంటుంది జగత్తు ఉంటుంది బ్రహ్మ ఉంటుంది అప్పుడు బ్రహ్మను తెలుసుకోమని స్మృతి చెప్పింది అనేది సర్దుబాటు చేసుకోవచ్చు అలా చేద్దాము అలా చేసినట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మీరు అంటారేమో తథాపి ఏ నిరవయవత్వ ప్రతిపాదకా శబ్దా ఉదాహృతాయు ఇంకో కాపీ ఉందా ఈ భాష భాష్యం ఇంకో కాపీ ఉందా ఆయన జీవన ఆయన క్లాసుకు వచ్చారు ఏమన్నా సార్ మీరు నాగరి లీపి తెలుసా మీరే నాగరి లీపి ఎరుగుదరా ఇదే రీది ఓకే అది మళ్ళీ ఇక్కడే భద్రం చేసుకోండి ఓకే మళ్ళీ క్లాస్కి వచ్చేప్పటికి మీకు సిద్ధంగా ఉంటుంది కాపీ ఉంటే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇదేమీ పురాణ కాలక్షేపం కాదు కదా అథ ఏతద్ దోష పరిజిహేర్ష అలా అంటే దీనికి భిన్నంగా ఈ దోషములను తప్పించుకోవడం కోసము బ్రహ్మ సవయవము అని మీరు స్వీకరించండి ఒక పార్ట్ ఆఫ్ ది బ్రహ్మ జగత్తిగా పరిణమించినది ఇంకో పార్ట్ మిగిలి ఉంటుంది ఈ పైన చెప్పిన దోషాలు ఉండవు అంటారేమో అప్పుడు బ్రహ్మ నిరవయవము అని చెప్పేటువంటి వాక్యములు ఏవైతే కలవో స్మృతి వాక్యములు అవన్నీ కూడా తప్పులు అని తేలుతాయి కాబట్టి ప్రకృతి వాటికి మళ్ళీ కోపం కోపం అంటే వ్యర్థత్వం విరోధం వచ్చేస్తుంది కాబట్టి పైగా ఇంకో సమస్య సవయవం అంటే సవయవత్వే చ అనిత్యత్వ ప్రసంగీ బ్రహ్మ సవయవము ఒక పార్టీ జగత్తైంది అంటే ఆ పార్టీ నశించిపోయింది ఇంకో పార్టీ మిగిలింది సవయవం కనగా అది కూడా ఎప్పుడో నేసించిపోతుంది అప్పుడు బ్రహ్మ వినాశి అనే మాట వచ్చింది కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏది చేతన బ్రహ్మం ఒక్కటియే రెండవది లేనిది దాని నుండి జగత్తు అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి మీరు బ్రహ్మని నిమిత్త కారణం చేయాలి ఉపాదానంగా మరేదైనా పెట్టండి సహాయ సహకారాలకు కూడా ఏవైనా పెట్టుకోండి అప్పుడు అన్నీ కుదురుతాయి ద్వైతంలో కుదురుతుంది తప్ప అద్వైతంలో ఏది పోదారా అని ప్రతిపాదించారు బాణాసంఖ్యా కలిసి వస్తున్నారు అప్పుడే దేవుడు దేవుడు ఉద్యోగింపే అడి ఉంటుంది ఏమన్నా పండగా ఏమీ మ్యారేజ్ అంటే దేవుడు కానీ మ్యారేజ్ కానీ క్రికెట్ క్రికెట్ మ్యాచ్ కానీ అయ్యి ఉంటుంది అలాగూ కాల్సము కాల్చే వాళ్ళని చూసాము అయం పక్ష్యతేక్షిపతి సర్వ అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ పక్షము ఈ పక్షం అంటే ఏమిటి ఏకము అద్వయము చేతనము అగు బ్రహ్మ జగదుపాదానము అనే పక్షము ఎలా చూసినా దాన్ని నిలబెట్టడము సంభవము కాదు అని ఆక్షేపాన్ని లేవనిస్తూ సూత్రం పూర్వభు సూత్రం దాని మీద సిద్ధాంతం శృతేష్ట శబ్దమూలత్వాత్ అంటే దాని మీద సిద్ధాంతం ఎలా చెప్తున్నారంటే ఈ పైన చెప్పినటువంటి దోషములు ఏమీ కూడా నిలబడవు ఎందువల్ల శృతి ఎలా చెప్తోంది కనుక ఏమని చెప్తోంది శృతి ఏకము అద్వయం చేతనము బ్రహ్మ జగత్కారణము అని చెప్తోంది కనుక ఈ పైన మీరు లేవనెత్తినటువంటి అబ్జెక్షన్స్లన్నీ పక్కన పెట్టి దాన్ని ఆ విధంగానే స్వీకరించండి అని ప్రౌఢవాదం కొంచెం జబర్దస్తి అంటారు చూడండి అలా చెప్తున్నారు శృతి చెప్పండి ఇంకా దోరం వస్తుందే అలాగా వినండి తూ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాము ఎందువల్ల శృతే శృతి ఆ విధంగా చెప్పినవి కనుక తర్వాత శబ్దమూలత్వ ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అన్నది మీరు చూసింది కాదు నేను చూసింది కాదు దానికి మళ్ళీవో ఆ టైము ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏదో సృష్టి ఏదో అయింది దాని గురించి విధమిత్తంగా చెప్పగలగ మునగాడెవడూ లేడు ఎందుకంటే మానవుని బుద్ధి సృష్టికి పోల్లమందు లేదు సృష్టి అయినప్పుడు కూడా లేదు సృష్టి అయిన తరువాత ఆ పంచభూతములు సూక్ష్మ పంచభూతములన్నీ సమావేశమై వీరికి బుద్ధి నిర్మాణం తర్వాత పుట్టింది బుద్ధి తర్వాత పుట్టిన బుద్ధి ముందు పుట్టినటువంటి సృష్టిని గురించి విచారము చేయడం సంభవము కాదు కాబట్టి సృష్టి దగ్గరికి వచ్చేప్పటికీ మీరు శృతి చెప్పినదియే స్వీకరించుడు శబ్దమూలముగానే ఉండాలి అని అలా కనపడు అలా కనపడుతూ ఉండ సూత్రం ఓకే దాన్ని శంకర్లు వివరిస్తారు శృతి శబ్దమూలము తు శబ్దేనా ఆక్షేపం పరిహర తీ ఈ సూత్రంలో ఉండే తు అనే శబ్దము వైసూత్రంలో చెప్పినటువంటి పూర్వపక్ష సందర్భాన్ని త్రోసిపుచ్చుచున్నది బట్టన్ అంత మీరు పావు గంట సేపు ఏదో ప్రతిపాదన చేస్తారు అంతా విని వాడు బట్ట అయిపోయింది మీరు చెప్పిన ప్రతిపాదన అంతా వాడు ఏం చేశాడు వేస్ట్ బ్యాస్కెట్లో పడేసాడు అంతే కదా ఈ బట్టనేది అలాంటిది అలాగే ఇత్తూ కూడా అటువంటిది ఓకే నఖలు అస్మత్పక్షే శక్తి గతి దోషో స్త్రీ దాన్ని వివరిస్తున్నారు ఎందుకంటే పూర్వపక్షాన్ని తిరస్కరించారో వివరిస్తున్నారు మా పక్షమునందు మా పక్షం అంటే ఏమిటది ఏకము అద్వితీయము చేతనము అగుబ్రహ్మ జగదుపాదానము అది పక్షం మా పక్షంలో నువ్వు అంటున్న దోషములు ఏవీ కూడా సుపరాము లేవు మొట్టమొదటి రెండు దోషాలు చెప్పాడు కదా ముందు మొదటి దోషాన్ని త్రోసిపుచ్చుతున్నారు తావత్న ప్రసక్తి రక్తి తావత్ అంటే రెండింట్లో మొదటి తీసుకోండి అని అర్థం రెండు దోషాలు ఉన్నాయి కదా దాంట్లో మొదటిదాన్ని పరిశీలించండి ఏమిటి మొదటి దోషము ప్రస ప్రసక్తి అది లేదు ఆ దోషము లేదు కుత ఎందువలన లేదు శృతే శృతిని బట్టి ఇలా సుతమని చెప్తోందంటే ఏకం అద్వితీయం బ్రహ్మ జగత్ రూపంగా ప్రకటమైనప్పటికీ బ్రహ్మం బ్రహ్మగానే ఉంది అని చెప్తోంది కాబట్టి దోషము లేదు ఇప్పుడు సినిమాలో ఆ ప్రకాశము సినిమా రూపంగా ప్రకటమవుతుంది అయినప్పటికీ ప్రకాశం ప్రకాశంలాగే ఉంటుంది ప్రకాశము గాయం అయిపోదు అలాగే ఉంటుంది సినిమా అయిపోయింది ఇంకా ప్రకాశం ఏం ఎందుకు ఏమైపోయిందండి ప్రకాశం అంటే అంతా కూడా ఖర్చు అయిపోయింది సినిమా రూపంగా అలా ఏమైనా ఉంటుందా ఉండదు అలాగే ఇక్కడ కూడాను యుక్తి అది యుక్తి కానీ ఇక్కడ యుక్తి చెప్పట్లేదు శృతి శృతి అలా చెప్పిందండి ఓకే దాన్ని వివరిస్తున్నారు యథైవహి బ్రహ్మణో జగదుపత్తి శ్రూయతే వికారో వ్యతిరేకేనా బ్రహ్మనోవస్థానం ఇక్కడ మనకి స్థుతి రెండో విషయాలని చెప్తాం నెంబర్ వన్ సకల జగత్తు బ్రహ్మ నుండి ప్రకటమవుతున్నది నెంబర్ టూ ఆ జగత్తు ప్రకటమైన తర్వాత కూడా బ్రహ్మ బ్రహ్మగానే మిగిలి ఉన్నది అని చెప్తుంది కాబట్టి నువ్వు చెప్పిన దోషములకు అవకాశం ఎక్కడ లేదు ప్రకృతి వికారో వ్యపదేశాత్ ఎందుకంటే ఇప్పుడు చూడండి బ్రహ్మ తన నుండి జగత్తును ప్రకటించినాడు ప్రకటించినది తరువాత ఆ బ్రహ్మ ఆ జగత్తులో ప్రవేశించినది అంటే అర్థమేంటి బ్రహ్మ జగత్తులు ప్రకటించిన తరువాత బ్రహ్మ మిగిలి ఉందంటే ఖచ్చితంగా మిగిలి ఉండద్దు మరి మిగిలి ఉండకపోతే తరువాత దానిలో ప్రవేశించను అనే మాట ఎలా గుర్తుంది ఇది తైత్రేయం చాంద్రోజక్యం దగ్గరికి వస్తే ఆ బ్రహ్మ తేజస్సును అప్పును అన్నమును ప్రకటించను తర్వాత వాటి కేసు చూచను వాటికేసి చూచనుంటే వాటి రూపంగా ప్రకటించిన బ్రహ్మ ఉండదలిగే కదా మీద అర్థం అలాగే ఇప్పుడు మీరు మీరు చేస్తూ ఉంటారు ఈ పని ప్రతిరోజు మీరు పొద్దున్న నిద్రలో ఇస్తారు ఏదో పాత సంగతి ఏదో గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకుంటే దుఃఖాన్ని పొందుతారు కాబట్టి పాత సంగతి యొక్క స్మరణము దుఃఖమును ఎవరు తయారు చేసినట్టు మీరే తయారు చేశారు ఎక్కడి నుంచి తయారు చేశారు మీరు ఉండే తయారు చేశారు ఇడ్లీ పిండి అలా తీసుకొచ్చి ఇడ్లీలు చేసినట్టుగా ఈ స్మరణము ఈ దుఃఖమును సాధన సామాగ్రి బయట నుంచి పట్టుకొచ్చి తయారు చేశారా లేదుగా నేనుండే తయారు చేశారా తయారు చేసి ఆ తర్వాత ఈ దుఃఖమును నేను అనుభవిస్తున్నానని మళ్ళీ మీరే అంటున్నా కాబట్టి మీరు అలాగే ఉన్నారు ఎన్ని దుఃఖాలు సృష్టించినా కూడా మీరేమే ఖర్చు చేయకూడదు మళ్ళీ సుఖాలని సృష్టిస్తారు అప్పుడు మీకు ఖర్చు అలా సృష్టి చేస్తూనే ఉంటారు ఖర్చు అలా మిగిలే ఉంటారు కాబట్టి మీరు ఈ కుమ్మరివాడు కుండా మట్టి అలాగే ఉండదు ఇక్కడ బ్రహ్మ విషయంలో కూడా సృష్టి అవుతుంది బ్రహ్మలాగే మిగిలి ఉంటుంది కాబట్టి కృష్ణ ప్రసక్తి అనే సమస్య సుపరాము ఉండదు ఎందుకని సృష్టి అయిన తర్వాత కూడా బ్రహ్మ మిగిలియే ఉన్నట్లుగా మనకి స్మృతి చెప్పుతున్నది ఓకేనండి సో ఎందుకంటే బ్రహ్మలా మిగిలి ఉంటుంది బ్రహ్మణ అవస్థానం సూర్యలే బ్రహ్మ మిగిలి ఉండుట మనకి స్ఫూర్తి నుండి తెలుస్తుంది ఎందుకంటే ప్రకృతి వికారము ప్రకృతి బ్రహ్మ వికారము జగత్తు ఈ రెండింటినీ వేరువేరుగా శృతి చెప్తాం ఇది ప్రకృతి ఇది వికారము బ్రహ్మ ప్రకృతి జగత్తు వికారము ఆ వికారమును తన నుంచి సృష్టించి ఆ బ్రహ్మ మళ్ళీ ఆ జగత్తులో ప్రవేశిస్తుంది అని ఈ విధంగా ప్రకృతిని వికారమును వేరువేరుగా పాయింట్ అవుట్ చేసి అంటే దాని అర్థం ఏంటి ప్రకృతి యొక్క స్థాయిలో అది కూడా ఉన్నది అని మనకి స్పష్టమవుతుంది కాబట్టి కృత్సన ప్రసక్తి దోషము లేదు కృత్సన ప్రసక్తి అంటే తెలుసు మొత్తం బ్రహ్మంతా ఖర్చు ఆ సమస్య లేదు ఎందుకంటే ప్రకృతి బ్రహ్మను వికారము జగత్తును శృతి సపరేట్ గా నిర్దేశము చేసుకోండి ఖర్చే గుటి నిర్దేశం చేయడం కుదరదు ఓకే అది వివరిస్తున్నారు హేయం దేవతైక్షతా మిమాస్తి స్రో దేవతా అనైన జీవేనాత్మనాను ప్రవిశ్యా ఆమరూపే వ్యాకరవాణి సో సా ఇయం దేవత ఐక్షత ఆ ఈ దేవత దేవత అంటే సద్దేవత అంటే చైతన్య సత్ అంటే బ్రహ్మ ఐక్షత సంకల్పించడం ఏమని సంకల్పించింది హిమాస్తిస్రో దేవత ఈ ముగ్గురు దేవతలు ఈ దేవతలు ఎవరు తేజస్సు అప్పు అన్నారు దేవతలను అది జడమైన తేజస్సు కాదు చేతనమునందు తేజస్త్వ తేజస్వము ప్రకటమైన జడమైన అప్పులు కాదు చేతనమునందు అత్వము ప్రకటమే అలాగే చేతనయందు పృథివీత్వము లేకపోతే అన్నత్వము ప్రకటన కాబట్టి తేజస్సు అంటున్నప్పటికీ అది చైతన్యావచ్ఛిన్నంగానే ఉంటుంది అంచేతను వాటికి దేవతా అని చెప్పాల్సి వచ్చింది ఈ మూడు దేవతలు ఈ మూడు దేవతలే ప్రకటనైనవి అదే జగత్తు అంటారు ఈ మూడు దేవతలే ఈ తేజోగన్నముల యొక్క సమాహారమే జగత్ ఈ మూడు దేవతలు ఇవ ఇక్కడున్నాయి అని ఈ ఒరిజినల్ దేవత అంటే బ్రహ్మ వాటికేసి చూసి ఈ ముగ్గురు దేవతలు ఇక్కడున్నారు నేను ఈ దేవతల్లో ప్రవేశిస్తాను ఎలా ప్రవేశిస్తాను ప్రవేశిస్తున్నాను ఎలా ప్రవేశిస్తున్నానో తెలుసు అనే జీవేన ఆత్మన అనుప్రవిశ్య ఈ జీవరూపముగా ప్రవేశిస్తున్నాను అని వాటిల్లో ప్రాణధారణ రూపంగా ప్రవేశించి తేజస్సు నందు ప్రవేశించి అగ్నిదేవతగాను ఆ విధంగా దేవతలుగా తయారయ్యాను ప్రవేశించి ఎందుకు ప్రవేశించడం నామరూపే వ్యాకరవాణి నామరూపములుగా ప్రకటమవుత కొరకై నామరూపముల వ్యాకరణమును సంపన్నము చేయుట కొరకై నేను ఈ ముగ్గురు దేవతల ఎందు జీవరూపముగా ప్రవేశిస్తున్నాను అని ఆ సేవత మిగిలియే ఉన్నది కాబట్టి కృత్సన ప్రసక్తి అనేది ఏమీ లేదు అది ఛాందోద్యం ఇది ఇంకా మళ్ళీ ఛాందోద్యమంలోనే తావానస్ మహిమాతో జాయాగు పూరుషో సర్వాభూతాన్ని విపాదస్ అమృతం దిది ఇది కూడా ఛాంద్రో గ్యోపనిషత్తే అయితే పురుష సూత్రంలో కూడా ఈ వాక్య ఈ వాక్యాలు మనకు వినపడతాయి అస్తి మహిమ తావాను ఈ పరబ్రహ్మ యొక్క మహిమ అంతటిది ఎంతటిదంటే తపో జ్యాయాంశ పురుష ఎంత గొప్పది అంటే ఆ పరబ్రహ్మ యొక్క మహిమ ఆ పరబ్రహ్మ నుండి సృష్టింపబడిన ఈ సకల జగత్తు కంటే కూడా ఆ పరబ్రహ్మ పెద్దది పురుష పూర్ణ బ్రహ్మ తత జగత జగత్తు కూడా జ్యాయా అని అంటే ఏమైంది ఇప్పుడు బ్రహ్మను జగత్తు బ్రహ్మ నుండి ప్రకటమైన జగత్తు బ్రహ్మ అని స్పష్టంగా రెండింటినీ వేరువేరుగా నిర్దేశిస్తూ ఉంటే కృత్సము అంతా ఖర్చైపోయిందని అలా చెప్పగలుగుతారు అంతా బ్రహ్మ నిలబడి ఉండేది కాదు పైగా సృష్టింపబడిన జగత్తు కంటే కూడా విష చాలా విశాలమైనది పెద్దది అని కూడా చెప్తున్నాం వాటెవర్ సైజు మాట అలా చెప్పి ఇది బ్రహ్మ అది జగత్తు అని రెండింటినీ శృతి వేరువేరుగా నిర్దేశిస్తోంది అయితే ఈ సృష్టింపబడిన జగత్తు బ్రహ్మలో ఒక క్వార్టర్ మాత్రమే రూపాయిలో పావలా ఎలాగో అచ్చ విశ్వాభూతాన్ని సర్వాభూతాన్ని పాద పాద అంటే పావల రూపాయిలో పావలా అంటే డాలర్లో పార్శ ఈ సకల జగత్తు కూడా ఆ పరం బ్రహ్మ రూపాయిలో పావలా అనే పాదే విశ్వాత అంటే రెండు ఉన్నాయను కాబట్టి మొత్తం బ్రహ్మంతా ఖర్చు మాట లేదు మరి ఈ జగత్తంతా కలిపి పావలాయే అయితే మన మిగిలిన ముప్పావలా ఎక్కడ ఉన్నట్టు అంటే అస్క్య దివి అమృత అస్యా పరమాత్మ యొక్క దివి చైతన్య స్వరూపమునందు ఆ ముప్పావల గల కదా అది ఆ చైతన్య ఆ చైతన్య స్వరూపము అమృతం వినాశము చెందేది కాదు అని మనకు ఇప్పుడు మీరు ఒక సుఖాన్ని సృష్టించారనుకోండి మరి ఈ సుఖాన్ని ఇప్పుడు సృష్టించారు కదా మిగతా సుఖాలు దుఃఖాలు రాగాలు ద్వేషాలు ఎక్కడున్నాయంటే మీ లోపల ఉన్నాయి ప్రస్తుతానికి ఇది సృష్టించారు అవన్నీ తర్వాత సృష్టిస్తాయి సృష్టించింది ఎప్పుడు ఇంకే ఉంటుంది మీరు ఇంకా సృష్టించకుండా మీ లోపల ఉన్నది ఎంత ఉంటుంది చాలా ఉంటుంది కదా ప్రస్తుతానికి ఈ మహిమను చూపిస్తున్నారు కొంచెంసేపు ఆగితే ఇంకా మహిమలను చూపిస్తారు జనులు సంసారులు అలా మహిమలను చూపిస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒక ఇంత మహిమలు చూపించారు అంటే నేను అలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విచారము మీకు మీరు అన్వయించుకుంటే చాలా సందర్భంగా సందర్భోచితంగా భాషిస్తుంది లేకపోతే ఏమైపోతుంది అదేదో అప్పటిదాని గురించి ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు నిద్రలేస్తూనే ఓ సమస్యను సృష్టించారు ఏమైనా ఇచ్చేనా ఈయన ఒక్క సమస్యనే సృష్టించాడు ఈయన చాలా సమస్యలను సృష్టించే లక్షణం గలవాడిని విన్నాము అంటే కంగారు కొడకండి రైట్ ప్రస్తుతానికి ఇది సృష్టించాడు కదా అయన కడుపులో ఉన్నాయి పావలా ఇంకా ముప్పవలో ఉన్నాయని కడుపులో అది సృష్టిస్తాడు ఎప్పుడో కాబట్టి వీళ్ళు అలాగే సృష్టిస్తూ ఉంటారు సంసారంలో అలా సృష్టిస్తూనే ఉంటారు అంటే ఆత్మ చైతన్యం మీరు చెప్పండి మీ లోపల ఉండే చేతన నుండి మీరు ఎంత సృష్టించగలదు చెప్పండి ఎంతైనా సృష్టించండి ఈ సృష్టి ఇంతవరకు సృష్టించిన దానికంటే పది రేట్లు ఎక్కువ సృష్టించగలుగుతారు చైతన్యం అలాంటి అది ఎప్పటికీ ఖర్చు అయిపోయేదేమీ కాదు అలాగే కాబట్టి ఈ వాక్యాలన్నింటిలోనూ శృతి బ్రహ్మను జగత్తును లేకపోతే ప్రకృతిని వికారమును లేకపోతే కారణమును కార్యమును వేరువేరుగా నిర్దేశిస్తోంది కనుక కార్యం తయారయ్యేటప్పటికీ కారణము ఖర్చు మాట పక్కన పెట్టండి తథ హృదయాగత్వ సత్సంపత్తి వచనా అంటే కృష్ణత్వసక్తి అనే దోషం లేదని చెప్పడానికి మరో రెండు హేతు ఒకటే హృదయాయతనత్వ వచనము ఆ పరబ్రహ్మ మీకు హృదయములో గలదు అని అని శృతి చెప్తాం అంటే అర్థం పరబ్రహ్మ ఖర్చిపోయినట్ట మిగిలి ఉన్నట్ట మిగిలి రెండు ప్రతిరోజు ఈ సకల ప్రాణులు నిద్రపోయినప్పుడు ఆ పరబ్రహ్మలో విలీనమై మొన్నాడు పొద్దున్న మళ్ళీ ఆ పరబ్రహ్మ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పింది శృతి అంత సకల ప్రాణులు కూడా అంటే ఆ పరబ్రహ్మ ఈ సకల ప్రాణులు సృష్టింపబడిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నట్లు స్పష్టమవుతూనే ఉంది కాబట్టి ప్రసక్తి దోషము లేదు ఇదొకటి నాకు బాగా నచ్చిన వచనం ఎందుకంటే శృతి ఏమని ప్రతిరోజు మనిషి నిద్రావస్థయందు పరమాత్మలో కలుసుపోతున్నాడు మొన్నాడు పొద్దున్నే నిద్రలేసేప్పుడు పరమాత్మ నుండి బయటకు వస్తున్నాడు అని వేదం చెప్తాం చెప్పేలా చెప్తాం చెప్తా ఉంటే మధ్యలో వీళ్ళు ప్రవేశించి పౌరాణికులు ప్రవేశించి పౌరాణికులు అంటే అథెంటిక్ పౌరాణికులు కాదు ఈ పుక్కిటి పురాణములను కొన్నింటిని పెట్టుకుని వీళ్ళు ప్రవేశించి ఈ జీవుడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు చచ్చిపోయిన తర్వాత ఇలా వెళ్ళాడు అలా వెళ్ళాడని ఆ పరమాత్మతో సంబంధం లేకుండగా దేవగతిని వీళ్ళు ప్రసంగ ప్రసంగం చేయుట ఎంతవరకు సంస్థము అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా